ఎతో వాచో నివర్త అప్రాప్యమనసాహించండి ఈ క్రియ ఎంతవరకు ఈ శబ్దం ఎంతవరకు ఇద్దరు దగ్గరికి వచ్చేదా ఇద్దరు ఒకటైపోయారనుకోండి ఇంకా లేదు అలాగనే నేను ఏకమై అఖండమై ప్రతిభ భాషించే చైతన్యమైనప్పుడు ఇక నేననే తలంపు అన్నిటికీ కాదు కాదు కాదు కాదు కాదు అని తీసిపారేసి ఆ తలంపు కూడా పడిపోతుంది పడిపోతే జ్ఞానవర్జిత అజ్ఞానహీన చి నేను అనే తలంపు కూడా పడిపోయింది అజ్ఞానము పోయింది జ్ఞానము ఎంతవరకు కావాలి అజ్ఞానం ఉన్నంత వరకు జ్ఞానం కావాలి ఇప్పుడు ఇక్కడ సపోజ్ చీకట్లో లైట్ పోయిందనుకోండి టార్చ్ లైట్ తీసేస్తారు ఎంతవరకు ఆ టార్చ్ లైట్ చీకటిని పోంగొడుతుంది కానీ ఎంతవరకు అసలు లైట్ వచ్చేదాకా వచ్చిన తర్వాత ఈ టార్చ్ ఆపేస్తారు అలాగనే నాకు కూడా జ్ఞానం అనేది కావాలి టార్చిలైట్ ఎంతవరకు లోపల అజ్ఞానం ఉంది అసలు జ్ఞానం అసలు స్వరూపం నేను దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా ఈ భయం అక్కర్లేదు ఇవన్నీ పడేస్తాను మీకు ఒక చిన్న క్లాసికల్ ఎగ్జాంపుల్ చెప్తాను తండ్రి చనిపోతే శవాన్ని తీసుకెళ్లి చితి మీద పెట్టారు సంస్కారం అయిపోయింది కొండని తీసుకున్నారు కొట్టారు అంతా అయిపోయింది చేతికి కర్ర ఇస్తారు చితికి నిప్పు పెట్టడానికి దానికి నిప్పు ఉంటుంది చాలా జాగ్రత్తగా చూడండి ఈ కొడుకు ఏం చేస్తాడు అది కర్ర పుల్లతోటి కొరివి పెడతాడు ఈ కర్ర నిప్పు ఉంటుంది దీంతో చితికి నిప్పంటిస్తాడు అది కాలిన తర్వాత అది మండుకుంటున్న తర్వాత పక్కాగా పట్టుకున్న తర్వాత ఈ కర్రని ఇంటికి పట్టుకొస్తాడా దీన్ని కూడా అందులో పడేస్తాడు అలాగనే నాకు జ్ఞానం కావాలి ఎంతవరకు అజ్ఞానం తొలగేదాకా ఒక్కసారి అజ్ఞానం పడిపోతే జ్ఞానం కూడా నాకు అక్కర్లేదు ఎందుకని నేనే స్వరూపమై ఉన్నాను జ్ఞప్తి స్వరూపమే ప్రకాశిస్తున్నాను కాబట్టి ఇంకా అక్కడ శాస్త్రం కానీ గురువు కానీ శిష్యుడు కానీ భేదాలు లేవి గోడలు లేవు గోడలు పగిలిపోయాయి భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వసంశయా కాబట్టి నా స్వరూపమే జ్ఞానమైపోయింది నేనే జ్ఞప్తి స్వరూపమై ఉన్నాను కాబట్టి సత్యం జ్ఞానం నేనే నేనే జ్ఞానమైపోయినాను జ్ఞాన స్వరూపమై ఉన్నాను ఇప్పుడు ఇక్కడంటారు ఆయన ఆ జ్ఞప్తి స్వరూపంలో ఏం తెలుసండి ఇప్పుడు నేను మిమ్మల్ని తెలుసుకున్నాను ఇప్పుడు సపోజ్ ఈ గులాబీ పువ్వును నేను చూస్తున్నాను అనుకోండి బాగా ఆలోచించండి చూడబడే గులాబీ పువ్వు నాలో ఒక జ్ఞాన వృత్తి చూడబడేది వృత్తి చూసే నేను కూడా ఒక తలంపే నేను అనే తలంపు చూడబడేది కూడా ఒక వృత్తి కాబట్టి చూచేవాడు ఒక తలంపు చూడబడేది తలంపు చూడడం అనేది ఒక తలంపు ఈ మూడు తలంపులు ఎవరి వల్ల ప్రకాశమవుతుంది నా వల్లనే నేనే ఈ మూడింటికి ప్రకాశకుని నా ప్రకాశం వల్లనే చూడబడేవాడు చూడబడేది చూసేదనే క్రియ జరుగుతుంది ప్రమాత ప్రమాణం ప్రమేయం జ్ఞాత జ్ఞానం జ్ఞేయం ధ్యాత ధ్యానం ధ్యేయం అన్నీ తానైపోయింది అక్కడ ఆ తానై అఖండ చైతన్యంలో ఉన్నప్పుడు ఈ త్రిపుటి లేదు ఈ భేదాలు లేవు పడిపోతున్నాయి భేదం లేదు ఇంకా అఖండ జ్ఞానమై ఉంది ఇప్పుడు ఆ అఖండత్వం ఎలా ఉంది అనంటే ఇక్కడంటారనమాట కిం స్వరూపమే త్యాత్మదర్శనే అవ్యయాభవా పూర్ణ చిత్సుకం ఇప్పుడు ఇంతకు ముందు శ్లోకంలో సత్యం చెప్పారు జ్ఞానం చెప్పారు సత్యము నేనే జ్ఞానము నేనే చైతన్యము నేనే ఇప్పుడు నేను అనంతమై ఉన్నాను ఎలా అనంతమై ఉన్నాను అనంటే ఏది సత్యమో దానికి మార్పు ఉండదు ఏది జ్ఞానమో అది ఇంకా పడిపోదు కాబట్టి అనంతమవుతున్నది అదే ఆనందమవుతుంది కాబట్టి ఇంతవరకు మనకు ఒక ఏదో ఒక కొరత ఇప్పుడేంటి నేను మూలం దగ్గరికి రాగానే తలంపు ఎప్పుడైతే నేను కాకుండా అయిపోయానో ఈ తలంపు ఇంకా వెతుకులాట ఉండదు దీనికి ఇది కావాలే కావాలి ఉండదు ఆ తలంపు అణిగిపోతుంది ఇంకక్కడ పడిపోతుంది ఎలా ఎలా పడిపోతుంది ఆ తలంపు తలంపు ఉంటుంది కానీ ఇంకా తలంపుకి వెంపర్లాట తన ఉండదు ఎందుకని తన నిజస్థితి తనకు లభించింది అంతే బస్ ఇక అక్కడ బుద్ధి మనస్సు ఇంద్రియాలు ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి మనకు బుడగల్లాగా ఉంటాయి బస్ అంతే జస్ట్ అతను ఏంటంటే ఆ ఉపాధి మనకు కనిపిస్తుంది అతను ఆ ఉపాధిస్తుందని అనుకోవడం కూడా అవసరం లేదు అనుకోవచ్చు కూడా లోక కళ్యాణార్థం జరగచ్చు అర్థమైందండి లోక కళ్యాణార్థం జరగచ్చు కొన్ని కారులు కంపెనీ వాళ్ళు తయారు చేస్తారు అందులో కొన్ని కార్లు ఏం చేస్తారంటే కావాలని తీసుకెళ్లి స్పీడ్గా గుద్దుతారు అది క్రాష్ అయిపోతాయి ట్రైల్స్ వేస్తారు ఆ కార్లు ఎవరికి ఉపయోగపడవు అది కంపెనీ ఆ కారు తయారు చేసి క్రాష్ చేసినంటే దాని దాని యొక్క సేఫ్టీ మెజర్స్ని దాని యొక్క లెవెల్స్ని పరీక్షించుకోవడం కోసం ఆ కార్లు తయారు చేస్తారు కానీ పక్కాగా అయిపోయిన తర్వాత కొన్ని కార్లు తయారు చేస్తారు లోకానికి ఉపయోగపడేదని అలాగనే పరమాత్మ కూడా ఈ సృష్టిలో ఎనంతమైన ఈ స్కీమ్ లో కొంతమంది వాళ్ల వరకే ఉపయోగపడతారు అయిపోతుంది కొంతమంది లోకానికి ఉపయోగపడతారు అంతా ఏకమై ఉన్నటువంటి చైతన్య వివస్సు ఇన్ఫ్యాక్ట్ అందరికీ ఆ స్థితిని ఆ ఎరుకను కలిగిస్తుంది శాస్త్రం అది తెలుసుకున్న తర్వాత ఆ వ్యక్తిలో ఈ అల్పత్వం ఉండదు ఈ పరిధి ఉండదు ఈ పరిమితత్వం ఉండదు ఈ న్యూనతా భావం ఉండదు ఇది అది అనేది ఉండదు సర్వము బ్రహ్మమయం తద్ బ్రహ్మ అహమస్మి సంధ్యావందనంలో రోజు సంధ్యావందనం చేసేవాడంటాడు అహమస్మి బ్రహ్మాహమస్మి అహమస్మి బ్రహ్మాహమస్మి అహమస్మి బ్రహ్మాహమస్మి సోహమస్మి బ్రహ్మాహమస్మి అహమేవా ఇప్పుడు చూడండి అహం బ్రహ్మ అస్మి ఏం పదం అండి ఇది తర్వాత ఈ పదంలో అర్థమేంటి అహం నేను బ్రహ్మ ఆ పరమాత్మ అస్మి అయ్యున్నాను అంటే మూడున్నా ఇంకా అవ్వడము అయ్యేవాడు అవ్వబడేది లేదు అంత ఏకమై ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఆ స్వరూప చింతన దగ్గరకు వచ్చేటప్పటికీ అహం బ్రహ్మ అస్మి అసలు మూడు పదాలు విభజన చేయండి అహం అంటే నేను బ్రహ్మ అంటే ఆ పరమాత్మ అస్మి అంటే అయ్యున్నాను నేను ఆ పరమాత్మను అయ్యున్నాను అంటే ఇక మూడు పదాలు ఎందుకు చెప్పుకోవడం జపం చేయాలా నేను అయ్యున్నాను ఇప్పుడు నేను పరిపూర్ణానందా పరిపూర్ణాన్ని జపం చేయాలా చెప్పండి తెలియకపోతే చేయాలి కాబట్టి చేయడం అనేది ఎవరు తెలియనివాడు చేసుకుంటుంటాడు తెలియనివాడు ఎంత చేసినా తెలియదు నేనెవరినో ఒక్కసారి నేను మర్చిపోయాననుకోండి అప్పుడు నన్ను గుర్తు చేయడానికి నా గతము నాదంతా కూడా తెలియ చెప్పి బాబు మీరిలాగా శ్రీపీఠం ఒకటి ఉంది అక్కడ మీరే ఉండేవారు అమ్మవారిని ప్రతిష్ట చేశారు మీ గురువు దయానంద సరస్వతి ఏగో మీ అమ్మగారు ఇలా సన్యాసం తీసుకునేలా ప్రవచనం చెప్పేవారు బాబు అన్నీ నా గతాన్ని ఒక్కసారి గుర్తు నాకు మెల్లగా తెలియబడతాను అంతేకాని జపం చేయమంటే తెలియబడతానా జపం ఎన్ని వందల జన్మలెత్తి చేసినా తెలియబడను గతాన్ని చేయాలి అలాగనే నేను కూడా అహం బ్రహ్మాస్మిని జపం చేయడం కాదు జపం చేస్తే ఎన్ని జన్మలెత్తినా జపంతో సిద్ధి కలగదు అందుకని ఏం చేయాలి నా అంతర్ముఖున్నై నేను విచారణ చేయగలగాలి నా గతాన్ని నా లోతుని నా స్థితిని నా స్వరూపాన్ని నేను చూసుకోవడం మొదలు పెట్టాలి ఆ చూసేటువంటి సమయంలో ఆ అన్ని ఉపాధులు పడిపోతాయి నిరుపాధికమైన చైతన్యమే భాషిస్తూ ఉంటాను అదే ఇక్కడేమన్నారు కిం స్వరూపమితి ఆత్మదర్శిని రమణ మహర్షి అంటారు జపం కాదయా చేసేది కిం స్వరూపమితి ఆత్మ నా స్వరూపమేమిటి అనేటువంటి విచారణ చేయడం మొదలు పెడితే అక్కడ ఆ స్వరూపమేంటి అవ్యయా అంటే డిక్లెన్షన్ లేదు వ్యయం లేదు చితి లేదు అభవా ఇక మళ్ళీ పుట్టుక లేదు ఆపూర్ణ చిత్సుకం పూర్ణ చి చిత్సుకం ఆ దీర్ఘం ఉంటుంది ఆ పూర్ణ చిత్సుకం అంటే ఆ సమంతాత్ సమంతాత్పూర్ణం అంటే పరిపూర్ణం ఇంకక్కడ నేను అనే ఆ మూల తలంపులో నిలబ మూలంలో నిలబడ్డప్పుడు ఇక అది పరిపూర్ణం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా వశిష్యతే ఇప్పుడు మీకొక్క పదం చెప్తాను ఇదంతా పరమాత్ముడే అన్నారు కదా దాని ఒక్కసారి విచారించింది ఇదంతా పరమాత్ముడే అన్నప్పుడు ఇది పరమాత్ముడే అది పరమాత్ముడే అంతా పరమాత్ముడే కదా మరి ఇది ఎందుకు వాడాలి అక్కర్లేదు ఇది అంటే మళ్ళీ తేడా అది కాదేమో అని అంతా పరమాత్ముడైనప్పుడు ఇది శబ్దం పనికి కాబట్టి ఇది అంతా పరమాత్ముడు దాంట్లో ఇది తీసేది ఏముంది అంతా పరమాత్ముడే అంతా పరమాత్ముడు అనే శబ్దంలో అంతా అంటే ఇంకా మళ్ళీ అంతెందుకు వాడాలి కొంత అయితే అంతని వాడాలి అంతా అయి ఉన్నప్పుడు ఇంకా అంతా ఎందుకు వాడాలి కాబట్టి అంతా అనేది కూడా అర్థం లేదు తీసేయింది ఇప్పుడు ఏం మిగిలింది పరమా పరమాత్ముడే ఉన్నప్పుడు పరమాత్మ శబ్దం ఎందుకు వాడాలి మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం ఇక్కడ ఇద్దరుంటే ఏమండి మీరు రెండని పిలవాలి లేదా పేరు పెట్టి పిలవాలి ఏమిటి మీ ఇద్దరిలో ఒకరు రెండని పిలవాలి ఇలా వేలు పెట్టి పిలవాలి అక్కడ ఉండేదే ఒక్కడనుకోండి హాల్లో ఏమక్కర్లేదు ఇప్పుడు ఇంతమంది ఉన్నప్పుడు ఇలా అన్నాను అనుకోండి అందరూ మీద పడిపోతే పరిస్థితి అదే ఒక్కడున్నప్పుడు మాటలు అక్కర్లేదండి అందుకనే ఏకమై ఉన్న పరమాత్మ స్థితిలో పరమాత్మ శబ్దం కూడా బరువే అది కూడా శాస్త్ర కల్పన తీసేయండి అంతే ఆ సెంటరింగ్ కూడా తీశారు ఇప్పుడు ఇది తీశారు అంతా తీస్తారు పరమాత్మ తీశారు మిగిలినదేంటి స్వరూపమే కిం స్వరూపమితి ఆత్మదర్శనే అవ్యయా అభవా అపూర్ణ చిత్సుఖం అంటే అనంతం ఆనందం కాబట్టి సత్యం జ్ఞానమనంతం బ్రహ్మా ఇప్పుడు ఒక స్వామి ఇప్పుడు ఆ మూలంలో నిలబడ్డాం కదండి ఇంకా మాకు పునర్జన్మ ఇంకా బంధం లేదు కదా ఇది ఎవడాలోచిస్తాడు మళ్ళీ నేను గాడు వాడే ఆలోచిస్తాడు ఇంకా వాడికింకా కలగలేదు అది నిలబడిపోతే ఇంక ఈ ఆలోచన కూడా ఉండదు అందుకనే ఆయన అంటారు మహర్షి ఇరవై తొమ్మిదో శ్లోకంలో బంధముక్త్యతీపం పరం సుఖం విందీహీ వస్తు దైవిక అహమపేతకం నిజ మహదిదం తపో రమణ వాగియం అహమపేతకం నిజ విభానకం మహదిదం తపో రమణ వాగియం అటు చూడండి సాధకుడు మొట్టమొదటి ఆధ్యాత్మికంలో ప్రవేశించిన తర్వాత వాడికి ఒక టార్గెట్ పెడతారు మోక్షం పొందితే నీ లక్ష్యం నెరవేరుతుంది మానవ జన్మ ఎప్పుడు పూర్తి అవుతుంది పరిపూర్ణం మోక్షం పొందితే కాబట్టి సాధకుడికి ఆఖరి మజిని మోక్షం టార్గెట్ పెట్టేస్తారు అది పెట్టకపోతే ఇప్పుడు పనిచేయడు అర్థమైందే అది పెట్టకపోతే పనిచేయడు ఎద్దులకి గడ్డి కూర్చున్నప్పుడు పెట్టేశాడు అనుకోండి అవి లేవు అక్కడే తినేస్తాయి అందుకని ఆ గడ్డి నోటి దగ్గర పెట్టి ఇలా లాగుతాడు అవి లేస్తాయి పైకి ఆ గడ్డి తీసుకొచ్చి కట్టేస్తాడు బండికి ఇవి గడ్డి కోసం వస్తాయి ఎద్దుల్ని కట్టేస్తాడు ఎద్దులు గడ్డి కోసం ముందుకు వెళ్తుంది ఒక అడుగు గడ్డి ముందుకు వెళ్తుంది మళ్ళీ ఇంకొక అడుగు వేస్తుంది గడ్డి ముందుకు వెళ్తుంది అలాగనే ఇక్కడ కూడా ఒక సాధకుడికి మోక్షము అనే ఒక టార్గెట్ పెట్టి ముందుకు నడుపుతుంది శాస్త్రం ఎప్పుడు అనంటే వాడికి బంధం ఉందని అనుకుంటున్నాడు ఎందుకని దేహము ఇంద్రియాలు మనస్సు బుద్ధి వీటితోనే కాదు వీళ్ళు బంధం వాళ్ళు బంధం అది బంధం అనుకుంటూ बंधम अड़क मोक्ष असल आ मूल मूल में स्थित कलते न बंध नोक्ष अर्थमईद अंकने मांडूक्य कार्यको गौड़पादाचार वार्ट न निधो न चोत्पत्ति न बद्धो न साधक न मुमुक्षु न वै मोक्षा परम బంధము ఎవరికండి ఎవడైతే ఈ గోడలన్నీ కట్టుకుని నేను అనే తలంపుని కూడా గుర్తించకుండా నాది అనే వాటిని తలంపులుగా కూడా గుర్తించకుండా భౌతికంగా దేహంతో తాదాత్మించింది అన్ని దేహాలని భేదాలతో ద్వైతంతో దీనితో దానితో అది ఇది అని గుర్తింపులు పొందుతూ అలా నిలబడున్నవాడు బద్ధుడు బౌండరీస్ ఉన్నవాడు బద్ధుడు వీని మనం కల్పించుకునేది ఇవన్నీ పొలిస్తే ఏమీ లేవు ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూడండి ఇది తెల్లగా ఉంది ఇది ప్లెయిన్గా ఉంది ఇప్పుడు సపోజ్ ఇక్కడ బాగా నాతో శ్రద్ధగా విని చెప్పండి ఇక్కడ ఒక గీత గీశాననుకోండి సెంటర్లో ఇప్పుడు ఎన్ని గదులు అవుతున్నాయి ఇది గది ఇదొక గది నేను గీసింది అన్నీ కానీ గదులు ఉన్నాయే అదే మాయా రెండు గీస్తే రెండు అవ్వాలి ఒకటి గీస్తే రెండు అయింది ఇంకా మాయ చెప్తాను మీకు ఎంత మాయుందో మన దగ్గర చూడండి ఇప్పుడు పెళ్లి తీసుకొని ఇక్కడి నుంచి ఇలా ఒక గీత గీయండి ఎన్ని గదులైపోయాయి ఇదేంటిది నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు రెండు గీతలు గీస్తే అయిపోయి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా గీశారు ఒకటి అడ్డంగా ఆరైపోతాయి ఇట్టు నుంచి ఇలా గీశారు ఒక్కటి గుర్తు పెట్టుకోండి ఎనిమిది గదులు ఉన్నాయి అంటున్నారు కదా ఈ ఎనిమిది గదులు ఉన్నాయా మనం కల్పించామా నిజంగా ఈ గీతలకి ఆధారం ఏంటి ఖాళీ అలాగని ఇక్కడ కూడా నేను పలానా నేను నాది ఇది అనుకునే అన్ని అనుకోవడాలకి నేనే ఆధారం ఆ మూలమైనటువంటి స్వరూపం దాని దగ్గరికి వెళితే ఇవేవి లేవి ఇంకా అర్థమైందండి ఇప్పుడు విశాఖ జిల్లా ఈస్ట్ గోదావరి జిల్లా అన్నారు నేను మధ్యలో నిలబడ్డాను ఎక్కడ విశాఖ జిల్లా ఎండ్ అవుతుందో ఎక్కడ ఈస్ట్ గోదావరి జిల్లా ఎండ్ అవుతుందో అక్కడ నిలబడ్డారు మధ్యలో ఇప్పుడు అడిగానమాట ఇది ఏ జిల్లా అని అడిగాను ఆలోచించి చెప్పాలండి రికార్డ్స్ చూడాలన్నారు నోమాన్స్ ల్యాండ్ ఇది ఏ జిల్లా కాదు మధ్యలో నిలబడ్డాను తాండవ నది అని ఒకటి వస్తుంది తుని దాటిన తర్వాత పాయకరా పాయకరాపాటి యువతలకు ఇంకా యువతల పక్క అది అక్కడి నుంచి ఈస్ట్ గోడావరి అదంతా విశాఖ జిల్లా అసలు ఒకటి ఆలోచించండి ఈ మధ్యలో నిలబడి యువతలకు వచ్చి కొద్దిగా తొవ్వాను మట్టి తీశాను అవతలకు వెళ్ళి విశాఖ జిల్లాలో మట్టి తొవ్వాను రెండు ఒకటే ఆయన తేడా నాకేం కనపడలేదు మరి ఏంటండి ఇది విశాఖ జిల్లా అన్నారు స్వామి ఇది మీరు అలాంటే అదేం చెప్పలేం కానీ రికార్డ్స్ లో గీసుకున్నామండి భూమి మీద లేదు భూమి ఒకటే ఈ రికార్డ్స్లో గీసుకుంది ఎవరు మనం గీసుకొని మనం ఏమంటాం మాది విశాఖ జిల్లా అండి మరి నుంచి హాయ్ గోదావరి జిల్లా అండి నుంచి వచ్చామండి భూమిలో ఏమి లేదు ఎక్కడుంది బుర్రలో ఉంది భూమిలో ఏమి అన్ని ఇటువంటి భూమే అంతా భూమి త్రిపాదస్యామృతం దివి అలాగనే ఆంధ్ర తమిళనాడు అలాగనే ఇండియా పాకిస్తాన్ అలాగనే ఆసియా ఐరోపా భూమి ఒక్కటే మనం విభజించుకుంటున్నాం నీరు ఒక్కటే మనం విభజించుకుంటున్నాం నదులు పేరులట అలాగనే దైవం ఒక్కటే मन विभज मनमे विभजन अं मे भजन जब इन अर्थम कद इहर्षि अटा बंधम अने भावना से आफ् लिमटेष बंधम आ सफ लिमटेष मेक्स दु आर् लिमट कदा सेस आफ् लिमिटेष ने आड़ी ने आड़दा నేను స్త్రీ నేను పురుషం ఏంటది ఉపాధి సెన్స్ ఆఫ్ లిమిటేషన్ అంతే దట్స్ ఇట్ నేను తల్లి ఒక లిమిటేషన్ నేను భార్య ఒక లిమిటేషన్ నేను భర్త ఒక లిమిటేషన్ ఈ ఉపాధిలు వీటన్నిటిని పెట్టుకుని ఇంతే ఇంటే ఇంటే ఇంటే పరిధిలే పరిధిలే నేరో నేరో నేరో అలా నేరోడోనే బ్రతుకుతున్నాం ఈ భేదాలు ఈ గోడలు అవి ఇవి కట్టుకుని నేరో అయిపోయి బ్రతికేస్తున్నాం మనం బ్రతకడం కాదు ఇతరుని మనకు పుట్టే వాళ్ళని అలానే పెంచుతున్నాం వాళ్ళని వాళ్ళని అలా పెంచు గోడలు కట్టి గోడలు కట్టి గోడలు కట్టి గోడలు కట్టి పెంచుతున్నాం అంటే అందుకని ఇక్కడైనా బంధముక్తి అతీతం పరం సుఖం బంధము లేదు అక్కడ మోక్షము లేదు నాకు మోక్షం కావాలి మోక్షం కావాలని ఆరాటపడేవాడు ఎవడు నేను బద్ధుణ్ణి నేను బద్ధుణ్ణి అనుకునేవాడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక పిల్లాడు తల్లి తండ్రి అందరూ పెద్ద పెద్ద మాల్లోకి వెళ్ళారు వాళ్ళు వెళ్తే ఈ పిల్లాడు ఏంటంటే అన్నింటినీ చూస్తూ చిన్నపిల్లాడు నడుస్తున్నాడు వాడంతటి వాడు ఈవిడేమో ఈవిడ కొన్ని చూసి వెళ్ళిపోయింది ఆయన కొన్ని చూసుకుంటూ వెళ్ళిపోయాడు ఈ పిల్లాడు తప్పిపోయాడు వీడు అడుస్తున్నాడు ఎవరుస్తున్నాడు వీడు ఎవరో పట్టుకుంటూ వీడన్నాడు మా అమ్మ నాన్న తప్పిపోయారండి మా అమ్మ నాన్న తప్పిపోయారు వీడు నిజమే ఆవిడ ఆవిడ బానిలోకి వెళ్ళిపోయింది వీడు వీడి పనిలోకి వెళ్ళిపోయాడు వాడంటున్నాడు మా అమ్మ నాన్న తప్పిపోయారు మా అమ్మ నాన్న తప్పిపోయారు మా అమ్మ నాన్న కావాలనుకుని మా అమ్మ నాన్న తప్పిపోయారు అంటున్నాడు వాడు మొత్తం మీరీ జాగ్రత్తగా పిల్లాన్ని పట్టుకొని తొంత వీతికి పట్టి వీడు ఏడుస్తున్నాడు అరుస్తున్నాడు నాకు మా అమ్మ నాన్న కావాలి యో అరుస్తున్నాడు ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నాడంటే మా అమ్మ పోయారు లేరు ఇంకా తప్పిపోయారు మా నా లేరు ఎందుకంటే వీడు తప్పిపోయాడు అనుకోడు నేను ఉన్నాను వాళ్ళు తప్పిపోయారు నా దగ్గర లేరు కదా నేనే తప్పిపోతే వాడు ఉండకూడదు ఇంకా అందుకని వాడు కరెక్ట్ గా చెప్తున్నాడు వాడు తప్పు చెప్పట్లేదు మా అమ్మ నాన్న తప్పిపోయాడు అంటున్నాడు వాడు ఎందుకని వీడున్నాడు కదా వాళ్ళు లేరు ఇక్కడ తప్పిపోయారు తప్పిపోయారు తప్పిపోయారు మొత్తం మీద వీడు వెతికి వాళ్ళ అమానాన్ని తీసుకొచ్చి పట్టుకొచ్చ చెప్పారు వాడు చేశారు ఇప్పుడు వాడి ఏడుపు ఏమైపోయింది అమానాన కావాలనే తపన ఏమైపోయింది వాడి బాధ ఏమైపోయింది వాడి ఇన్సెక్యూరిటీస్ ఏమయ్యాయి సెన్స్ ఆఫ్ లిమిటేషన్ ఏమైంది అన్నీ పోయింది ఎందుకని అలాగని ఇక్కడ కూడా నా నిజ స్థితి దొరక్కపోతే నా నిజ స్వరూపంలో కనుకొని నిలబడకపోతే ఈ బంధము ఈ గోడలు కట్టుకుని మోక్షం కావాలి మోక్షం కావాలి మోక్షం కావాలి నాకు ఇంకా మోక్షం వీడికి మోక్షంగా లేదేమో కానీ గురువులు మీకు మోక్షం వచ్చిందండి బెత్తిడి దూరంలో ఉన్నట్టున్నారు మీరు మోక్షానికి మోక్షానికి బెత్తిడి దూరంలో ఉండమంటే ఏమని అర్థం అదేమిసా పెద్ద ఇదే కాదు ఏంటది నరకం ఇంకా బంధంలో ఉన్నట్టే కాబట్టి వీడందరినీ అడుగుతాడు నీకు మోక్షం వచ్చిందండి నీకు మోక్షం వచ్చినట్టు ఇంకా ఇంకా నీ మోక్షం నీ ముక్కులో కనపడట్లేదు అలాగా నీ ముక్కులో దోపుకు తిరుగుతాడు వీడేమన్నా మోక్షం ఏమన్నా నీ ఇలిహేళరు పెట్టుకున్నట్టు ఏమైనా దోపుకు తిరుగుతాడా ముక్కులు ఏమన్నా ఏమిటండి ఇది కొంగులు ఏమన్నా మూలుస్తాయా అందుకని అంటాడు విందతి ఇహ జీవస్తు దైవిక వాడి మాటలో వాడి చేష్టలో వాడి చూపులో వాడి స్వరూప చింతనో తెలిసిపోతుంది అది అందుకని ఇక్కడ రెండు ముక్తులు చెప్తున్నారాయన ఇహ జీవస్తు విందతి జీవన్ముక్తుడై ఉంటాడు జీవన్ముక్తుడంటే బ్రతికుండగానే ప్రాణం విడిచిపెట్టిన తర్వాత ఆ దేహం పడిపోయిన తర్వాత కాదు ప్రాణం ఉండగానే కదులుతో ఉండగానే వాడు ముక్తస్వరూపుడై ఉంటాడు మూలంలో ఉంటాడు ఆ స్థితిలో నిలబడ్డప్పుడండి లాభం వండి నష్టం వండి బ్రతుకు వండి చావు రానివ్వండి ఏది జరిగినా ఒమిషన్స్ కమిషన్స్ ఏమీ లేవు పరిపూర్ణమై ఉంటాడు వాడికి ఒమిషన్ కమిషన్ ఏంటి సర్వజ్ఞుడై ఉంటాడు సర్వవ్యాపకమై ఉంటుంది ఆ చైతన్యం ఆ చైతన్యంలో ఒమిషన్స్ కమిషన్స్ ఏమి ఉండవు దేనికి అవసరం లేదు దేనికి కుంగిపోవలసిన అవసరం నిజంగా చెప్తున్నాను ఆ స్థితిలో ఉండి చూడండి ఎంత అసలు ఏది ఉన్నా నథింగ్ ఏది లేకపోయినా మా గురువు గారు అంటారు ఆగతే స్వాగతం కురియాత్ గచ్చంతం నని వారే ఓకే రాలేదా ఓకే ఈ స్థితిని ఆ మూలంలో ఆ స్వరూపంలో నిలబడ్డప్పుడు మీరు ఏం చేయాలనంటే మీరు సాధన నిలబెట్టుకునే ఏమీ లేదు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను నీటి మీద బుడగ అగ్నిగుండంలో నిప్పురవ్వ అలా మీరొక్కసారి ఆ మహా ఉండి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 ఎగిరించినంత సేపు ఎగురుతుంది తర్వాత వీడి తాడు లాగేసుకుని చుట్టేసి ఇంటికి పట్టుకెళ్ళిపోతాడు వీడు గాలిపటాన్ని పడేసుకున్నాడు కానీ వీడు పడిపోలేదుగా అలాగనే నేను అనే తలంపుని హాయిగా ఎగిరించండి ఆకాశంలో గగన వీధుల్లో హాయిగా లోపల ఓ ఎన్ని అందంగా ఆస్వాదించండి తర్వాత ఇంకా ఆట ఆపేసుకోవాలనుకున్నప్పుడు ఆ తలంపుని గాలిపటాన్ని తీసుకోండి చుట్టేసి హాయా అప్పుడు మీరు మూలమై ఉండండి మీరు మీరే మళ్ళీ గాలిపటం ఎగరే ఎగరేసుకోండి అవి గాలిపెట్టమది ఆ స్థితిలో మీరు ఉన్నప్పుడు దాన్ని ముక్త స్థితి దానే జ్ఞానస్థితి అదే స్వరూప స్థితి దాన్ని ఇక్కడ మహర్షి అంటారు అహమపేతకం నిజ విభానకం మహదిదం తపో రమణ ఇది నేను శాస్త్రంలో చెప్పబడ్డ వాక్యాల్ని లోపల అరిగించుకోకుండా అక్కిన మాటలు కావయ్యా మహతు ఇదం రమణ వాక్ తపోభూ ఇష్టమే నా తపస్సుతో నా చింతనతో నా స్వరూప స్థితిలో ఉండి ఏ శాస్త్రమైతే ఈ వాక్యాలని చెప్పిందో ఆ శాస్త్ర వాక్యాలకి నా అనుభవానికి మధ్య ఉన్న ఖాళీని తపస్సుతో తొలగించుకుని ఏకమై ప్రకాశించే ఆ చైతన్యంతో మీతో మాట్లాడుతున్నాను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 ने स्टे क्यू टू अहम चिदानंद रूप शिवोह शिवोहारी आल्लु मूसकनी नीन चुतू उ चूं मनोबुद्यहंकार चित्ता देहमु अवयवांसपिडमय देहम నాకు తెలిసిపోతుంది నేను ఇది కాను ఈ దేహం కేవలం నేను తగిలించుకున్న ఒక అంగిలా ఒక వస్త్రంలా కనిపిస్తుంది ఇందులో నాడులన్నీ వ్యాపించి ఉన్నాయి రక్తనాళాలు రక్త ప్రసరణ జరుగుతూ ప్రాణం కొట్టుకుంటూ ఉంది మనస్సు కదులుతూ ఉంది బుద్ధి నిర్ణయిస్తూ ఇవన్నీ పరికరాలే కానీ నేను అనే తలంపు నేను నేను అనే తలంపు అది కూడా నేను కాను సాక్షిణై అఖండ చైతన్యమై అహం అహం తదేకోవశిష్ట శివ కేవలం శివోహం శివోహం సోహం అహం ిదానందరూపం సోహం <laughs>